స్టార్టింగ్ ప్రే నేను చేస్తాను ప్రభా పరిశిధుడా గొప్ప దేవ జీవం గల తంది జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి మంతుడానికి వర్ణాలు ఇస్తాయ గొప్ప దేవ ఈ కర్షణ కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రులు కాచి కాపాడైనా ఒక నూతన దినం మాకు అనుగ్రహించినారు వాటిని నీకు ఎంతో వర్ణాలు నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుని మైనా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని అనుగ్రించినారు ప్రతి స్థలంలో ప్రభా మేము అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ప్రభావ మీరు మాకు ఘన విజయం అనిపించారు సైతాన్ శక్తుల మీద మాకు విజయం ఇచ్చినారు ఎంతో మంది ప్రభావ మీ వాక్యాన్ని విని ప్రభావ మేము స్వీకరించినైనా విశేషమైన కార్యాలు చేసినారనైనా గత వారం అంతా వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞత అసత్తులు చెల్లిస్తున్నాంనైనా కేవలం అది మీ కృపనేనైనా మేము కేవలం ఒక పాత్రనైనా తగ్గ చేసాయ్యా మీరు చెప్పిన ప్రతి పనిని ప్రభావ మేము నెరవేర్చి బిడలుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నా తండ్రి నీకు ఎంతో వర్ణాలు ప్రభావ దాస్యము నుండి తత్త పుత్రులుగా స్వీకరించి మీకు సొంత కుమారులుగా మమ్మల్ని తయారు చేసుకున్నారు మీకు పశుతాత్మ అభిషేకాన్ని మాకు జ్ఞానం అనుగరించినారు కృప వరాలు అనుగ్రహించినైనా ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించినారు వాటి బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకు ఈ కృతజ్ఞతాస్త్తులు చెల్లిస్తున్నానైనా సమస్త ఘనత మహిమ నీకే ప్రభావ మీ మహిమార్థమై ప్రభావ మీరు ఇచ్చిన వరాలు మీ వాడుకోలేకనే సహాయపడుతున్నందుక నీకు ఎంతో వర్ణాలు ప్రభావ గొప్పదేవ ఇక మధ్యకాల సమయంలోనైనా మరేలాగా ప్రభావ మీ పాదాలు చెందుకు వచ్చినైనా మాత ప్రభా అనేకమైన విచారాలతో కొట్టుకొని పోతుంది కానీ మరే మటుకు మీ పాతల దగ్గర కూర్చొని వాక్యం ఎంతగా ఆసక్తి ఉంటుంది కాబట్టి మేము కూడా ప్రభావ ప్రతి దినంనైనా మరేలాగా మీ పాత చింత కూర్చొని ప్రభావ మీరు చెప్పే ప్రతి వాక్యం విని ప్రభావ మేము నేర్చుకోవాలా ప్రభావ మీ పాదల దగ్గర కూర్చొని అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నందుక నీకు ఎంతో వందాలి స వాటిని అనేకులకు ప్రభావ అనుభవపూర్వకంగా ప్రకటించేలాగైనా సహాయపడినైనా దాంతాన్ని ఏక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసిన మీరు అక్కడ బహుసం సమీపంగా ఉంది ప్రభావ నైనా ఏసై అయినా తండ్రి మేము అనేక చోట్ల వెళ్ళి అనేక ప్రాంతాల వాక్యాన్ని ప్రకటించాలి ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు వాళ్ళందరూ ప్రభావ చీకట్లో ఉన్నారు ఆ వెలుగులకు మేము నడిపించాలా మీకు వెలుగులోకి నడిపించాలా ప్రభావ ఆ రీతి మమ్మల్ని అందరిని అభిషేకించి వాడుకొని కొట్టివేసి ఈ ఆదర్లో మీరే ఆధిపత్యం నడిపించండి పాటల ధర ఇంపందిన వాక్యం ధర్మాతో మాట్లాడి నీ నామానికి మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాము తండ్రి ఆమె మట్టిలోని కలవాలి మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోని కలవాలి స్వామి నేరుచిన ఆత్మ తిరిగి చెంతకు చేరాలి స్వామి నేర్చినై ఆత్మ తిరిగి చెంతకు చేరాలి మటి నుండి వచ్చిన శరీరము మట్టిలోని కలవాలి మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోని కలవాలి స్వామిని ఇచ్చిన ఈ ఆత్మ తిరిగి నిస్తు చేరాలి స్వామి నీచిన ఈ ఆత్మ తిరిగి ని చెంతకు చేరాలి స్వంతం సర్వం నిధరికే చేరాలి నీకే నిం నివేణ సర్వం నిధరికే చేరాలి లోకాన నేనొక బాట సారి ఈ లోకాన నేనొక బాట సారి ఈ జీవితమే ఒక ప్రయాణము ఈ లోకాన నేనొక బాట సారి ఈ జీవితమే ఒక ప్రయాణము తెరువు మయా na hrudaya nithramulu terumaya terumaya na hrudaya nithramulu ekadikine vellu chunano ekadikine vellu chunano erigichuna sami ఎక్కడికి నేను వెళ్ళు చిన్నాను ఎక్కడికి నేను వెళ్ళు చిన్నాను ఎరిగిచు నా శరీరము మటిలోనే కలవాలి మటి నుండి వచ్చిన శరీరము మటిలోనే కలవాలి లోకం అంతా సంపాదించే ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది అరే లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది ఒక్కరోజు ప్రభు ముందు నిలబడినేయం ఒక్కరోజు ప్రభు ముందు నిలబడినేయం జవాబుయులి మోక్షమా నరకమా నేను పుడే నిర్ణయం చేయాలి మోక్షమా నరకమా నేను పుడే నిర్ణయం చేయాలి ఆత్మకు బదులుగా ఏమి వగలను ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలను ఎరిగించునా స్వామి అరే ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలను ఈ ఆత్మకు బదులుగా ఏమి ఎరిగించు నా స్వామి మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి రి మట్టి నుండి వచ్చిన శరీరము మట్టిలోని కలవాలి స్వామిని మించిన ఆత్మ తిరిగి నిచింతకు చేరాలి స్వామిని మించిన ఆత్మ తిరిగి ని చెంతకు చేరాలి ని చేరాలి నే చెంతకు చేరాలి అది ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా నీ కృపా నీ కృప ఇది నీ కృప నీ కృప నీ కృప ఇది నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే నీక బతికున్నానంటే నీ కృప కష్టకాల మందున చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్న ఆదరించినది కష్టకాల మందున చెంత తుడచి నన్న నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే పరలోక పౌరత్వం మూర్ఖులకు ఈ తరము నుండి వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది మూర్ఖులకు ఈ తరములో నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఈచ్చినది Nī krupa, nī krupa, nī krupa, idhī nī krupa. Nī krupa, nī krupa, nī krupa, idhī nī krupa. E shtithi lho unna nantte. ఇంకా బ్రతికున్నానంటే నీ కృప దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడునైనా నాకు అప్పగించినది దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడునైనా నాకు అప్పగించినది నీ కృప నీ కృప నీ కృప ఇది నీ కృప నీ కృప నీ కృప ఇది నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే మహాబలమంతుడాదివ మా ప్రారం మాట్లాడితే అదే మాటలు అదే ఉదయం దయచేసి మీరు మాత్రం మాట్లాడి నా దివా సరస్వతం నడిపించి జరిగించి మాతో మీరు మాట్లాడి ఆటగాళ్లు కొట్టేసి ఇన్న వాక్యం మా ఉదయం ప్రభా నాటించాలా దాని ఫలం పలమ జీతం రావాలా మీరే సాయించి దావి తీర్ నైన్ ఒకసారి సర్వశక్తిని నీడను మిశ్రమించి వాడు మహోన్నుడి దావిదు మహోన్ను మహోన్నతుని చాటున నివసించి వాడే సర్వశక్తి నిడను సర్వశక్తి నీడను విసివాడే ఆయనే నాకు ఆశ్రయము ఆయన ఆశ్రయము నా కోట నేను నమ్ముకును దేవుడని యహోవాను గుర్చి చెప్పుచున్నాను చెప్పుతున్నానంటే మనం బి చెప్పాలా అలా ఇతరుకి చెప్పాలా ఆ మౌనత్డు ఆశ్రం ఉంటే నువ్వు ఏమవుతున్నావు నీకు కోటగా ఉంటాడు ఆయనకు ఒక ప్రొడక్ట్ ఉంటాడు అని దావి చెప్తున్నా చెప్తున్నానంటే ఆయన చెప్తున్నాడు ఇతరుకు మనం చెప్పాలా అలా చెప్తున్నాను అంటే యహో అని ఏసారి ఒకటి కనుక చెప్తున్నాను మనం చెప్పాలా అని ఇక్కడ దావి అయితే ఇంకేం చేస్తుంది నమ్ముకుంటే ఏమి ఇక్కడ చూద్దాం మనం వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అలలియ వేటగాడు అంటే సైతాను కదా సైతన్ వేటగాడి ఊరి నుంచి ఆయన విడిపించు అలలియ మనకి ఎప్పుడో ఊరి ఉండే అలలియా కానీ వేటగాడు అంటే ఊరి నుంచి ఆయన కలవరిసులలో మన పాపం శాపం చూసి ఏం చేసినా ఆ వేటగాని ఊరి నుంచి మనకు విడిపించినటు దేవుడు అలలియా వేటగాడిలో చిక్కి ఉండే వేటగాడి అంటే పాపంకు దాసు ఉండే వేటగాడి దాసు ఉండే ఆయన వేటగాడి ఊరి ఉన్నది మనకు తెలియకుండే కానీ ఆ వేటగాడి ఊరిలో మనం ఉండే చిక్కగా ఉండే ఏం చేస్తున్నావు ఆయన ఎడిపించును ఆ సిల్వర్ ఏం చేస్తు మనం పాపంలో ఉండే వేటగాడిలో ఉండే మనం ఆ ఊరిలో ఏం చేసాను ఆయన మన భూతాపనం ఉండదు అని తెలియ చేసిను తన రక్తం పెట్టి ఏం చేసి కొని ఆ వేటగాడి అంటే దాన్ని మనకిచ్చిన చెప్పండి విడిపించాడు నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను రక్షించను అయితే నాశనగల ఆ గుంట నుంచి నన్ను రక్షించు ఆ మనకు అంటే తెగులు ఎగులు వస్తూనే ఉంటాయి కష్టాలు వస్తాయి కానీ సైతం ఏం చేస్తున్నాడు నాశనగల గుడి నుంచి ఏం చేస్తున్నాను రక్షించను అలయా దాని నుంచి ఏం చేస్తున్న ఎందుకంటే పైన చూస్తే నమ్ముకున్న కనుక ఆయన ఏమన్నాడు ఆయన కోటగా ఆయన నమ్ముకున్న దేవుడి నుంచి నేను చెప్తున్నా అంటాడు అల నాశనం ఏమంటే చదివిసారి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను రక్షించను అలా అలీయ అంటే తెగులు ఉంటాయి ఈ ఊలకు తెగులు ఉంటాయి కానీ ఏం సరే అది విజయం పొందలేదు మనము బిజయం పొందం మనం చూస్తాం ఎనిమిలా వాడిని పేరు యుద్ధం యుద్ధం చేస్తాం కనుక వినిపిస్తాను నీకు తోడును ఇదే యోహో వాకు అంటే ఇరిమి ఒకటి పంతొమ్మిదిని మనం చూస్తాం అంటే ఆయన సేవల పోతే అనేకలు వస్తూనే మనకు అలయా కానీ ఏం చేస్తున్నాడు దాన్ని నేను రక్షించను ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఆయన రక్షించను అని ఇక్కడ చెప్తున్నాడు ఆ విధంగా ఇంకేమంటు తన రెక్కలతో నిన్ను కప్పును అలలి రెక్కలు ఆయన వాక్యం అలాక్కలతో కప్పును కోడి ఎట్లా కప్పుడు రెక్కలతో కప్పును అనే వాక్యంతో మనకు ఆయన ప్రొడెక్ట్ ఇస్తాను ఆ రెక్కలతో ఆయన కప్పును ఇంకేమంటారు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును అలా సురక్షితంగా ఉంటావు ఆ రెక్కల కింద ఉంటే అనేది సురక్షిత ఉంటాం అలా రెక్కలు సురక్షితంగా ఉంటాం మనం ఇక్కడ దావి చెప్తున్నావు ఆయన రెక్కలతో కప్పే ప్రొడెక్ట్ ఆ రెక్కలంటే దేవుని వాక్యం కింద ఉంటే మనం చూస్తాం ఎక్కడ చూస్తాం ఒకటి యోహన్లా కదా తన తన భద్రపరిచి వాళ్ళు దుస్తులు ముట్టడు మనం చూస్తాం యుహన్స్ వార్త ఒకటి యుహాన్లా చూస్తాం యువన్స్ చెప్తాను తన తన భద్రపరచి వాళ్ళు దుస్తులు ముట్టడు చూస్తే ఆయన రెక్కలతో నేను కప్పును ఆయన నీకు ఆసనం ఉండను అంటే నీకు ప్రొడక్ట్ ఉంటది అని ఇంకా దావి చెప్తున్నాడు ఇంకేమి సత్యము ఖేడమును డాల్ చూస్తే ఏ సుబ్రమే సత్యం ఉన్నాడు నీకు సత్యంగా ఉంటాడు నీ ఉదయంలో ఇంకా ఖేడంగా ఉంటాడు అలా ఖేడంగా ఢాల్ అంటే అనే ఢాల్ అంటే దేనికోసం మనం చూస్తాం కదా విశ్వాసమైన ఢాల్ అంటే ఢాల్ అంటే మనకు సైతాన్ బాలనుకో ఢాలు ఉన్నాడు ఆ ఢాల్ నీకు ఉంటాను అంటే ఇది లోకంలో మినిస్తం చేస్తాను కదా ఒక బుల్ ఫ్రూట్ జాకెట్ తొడుక్కుంటారు వాళ్ళు మనం చూస్తాం బుల్ ఫ్రూట్ జాకెట్ తొడుకుంటాం మనం ఇందిరా ఇందిరాగాంధీలో చూసిన బుల్ ఫ్రూట్ కూడా ఎంతో పండి కనుక ఆయన కలిగి ఏమైంది వాళ్ళు మన లోకం కాలం ముహించిండ్రు అలా బ్లూ ఫ్రూట్ వాళ్ళు ఏది తలగొద్దు అని ఒక తొడుక్కుంటారు వాళ్ళు లోపల అయితే ఇక్కడ ఏమంటాడు ఆయననే నీకు ఢాల్ గా ఉన్నాడు ఇంకేమంటాడు ఇక్కడ రాత్రి వేళ కలుగు భయం బాగా రాత్రి వేళ రాత్రి వేళ కలిగే భయం కొను రాత్రి వేళవి నీకు యుద్ధం ఉంది అంటే అక్కడ చూస్తే ఈ లోకంలో శరీరం దాంతో ప్రొడక్ట్ చేస్తున్నాం దానికి ప్రొడక్ట్ దొరకదు శరీరం ప్రొడక్ట్ పెట్టుకుంటారు రకరకాల పెట్టుకుంటారు బుగ్ట్ కానీ ప్రొడక్ట్ దొరకదు కానీ ఏసు ప్రభుత్వ ఎక్కువ స్వరంగ ఆత్మకు ఆయన రక్షణ పూర్వ రక్షణ కలిగిన దేవుడే అయితే ఏమంటాడు రాత్రి వేళ భయంను అంటే రాత్రి వేళవి నీకు యుద్ధం జరుగుతూనే ఉంటాయి నాకు అనేకల భయం నాకు ఆయన దగ్గర చూస్తున్నా వెలుగు కలిగి అంటే బ్రదర్ అదే వాక్యం అదే అదే బ్రదర్ ఐదు వచ్చినీ వన్ లో ఫైవ్ రాత్రి వేళ కలుగు భయముకైన అలా రాత్రి వేళ భయముకైన సైత నిమిషాలు బాణం నేర్చాడు వాడు నువ్వు భయపడవు ఎందుకంటే ఆయననే ఢాలుగు కదా నువ్వు భయపడవు అలా రాత్రి వేళ నీకు యుద్ధం ఉంది పగటి వేళకు యుద్ధం ఉంది మన ఆత్మ యుద్ధం పగట బాణం కన్నాను ఇంకేమంటాడు చీకటిలో చీకటిలో సంచరించి తెగులుకైనా చీకట్లో ఉన్నాం మనం చీకట్లో అంటే చీకటి అంటే శ్రమకాలం చీకటి ఈ లోకమంటే చీకటి ఉంది చీకటిలో సంచరించి చీకట్ ఏమంటే చూడు ప్రారం అక్కడ తెగులు చీకట్లో చీకట్లో చీకట్లో ఎందుకంటే నువ్ వెలుగు ఈ లోకముట చీకట్ ఈ లోకముట చీకట్ అలా అంటే చీకట్లో సంచరించే తెగులకాయలను మధ్యాహ్నం మద్ద పాచే రోగంకు నువ్వు భయపడవు అంట అలా అలా ఏబి ఉన్నా అది విజయం పొందలేదు అలా మద్ద రోగం కను నువ్వు భయపడవు అలా ఇక్కడ నీ పక్క నువ్వు వెయ్యి మంది పడినను నీ కుడి పక్క పదివేల మంది కూలినూ అపాయము అంటే యుద్ధం ఉంది ఇక్కడ చూస్తే థౌసండ్ ఇక్కడ టెన్ థౌసండ్ ఉంది అవలండ్ థౌసండ్ టెన్ థౌసండ్ వచ్చినా గాని నువ్వు ఏమంటావు అట్లా నువ్వు కదా వాళ్ళు కూలుతున్నారు అట్ట నుండి నీకు ఏ అపాయం రాదు అని ఇక్కడ దా దాబీ తీరుస్తానో చెప్తున్నావు ఎందుకంటే దావీ చూస్తాం కదా ఎన్నో పోయిన విజయంలో విజయం యుద్ధం చేస్తు పోయిన దావితే కానీ విజయం పొందొచ్చినందు వాళ్ళే కూలీనరు దావి చేస్తే యుద్ధం చేస్తుంటే మనం చూస్తే సమ్మేళ గ్రంథంలో ఎన్నోసారి మన మన ఎంతో చేస్తున్న మరణాలకు అపా ఈ యుద్ధంలో పంపిస్తాడు కానీ దావితకే విజయం దొరుకుతుంది కనుక దావి సురక్షితం ఉంటాడు అంటే చూస్తే అక్కడ శరీరం ఉంది ఆత్మీయంగా మనం ఎక్కడెక్కడ పోయినా గాని ఏ అపాయం రాదు ఎన్నో దయ్యాల మీద గాని అది మన మీద విజయం పొందలేదు ఇక్కడ వాక్యం పదివేలు కానీ టెన్ థౌసండ్ ఏ అపాయం నీ దగ్గర రాదు అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నావు మన ప్రభుత్వ చూస్తుండగా భక్తిహీన్లకు ప్రతిఫలం కలుగును అలా కన్నులారా చూస్తున్న భక్తి అంటే ఈ లోకం సంబంధి అంటే లోకం సంబంధించి సైతాన్ని భక్తిహీనంటే భక్తి ఉంది శక్తి లేదు అంటే ఇక్కడ జీవితం చేసుకోవాలంటే సైతాన్ ఏం చేస్తున్నా మాన పక్షం ఏం చేస్తున్నావు వా ప్రతిఫలం కలిగజేయను ఇక్కడ చూస్తే భక్తి అంటే మనం చూస్తే ఈ లోకం సహిత శక్తి ఏది ఉన్నా గానీ ఏం చేస్తున్నాం కళ్ళదారా మనం చూస్తా ఉంటాం మనకే విజయం అని ఇక్కడ చెప్తున్నావు కళ్ళదారా చూస్తూ భక్తి ప్రతిఫలం నేను ఇచ్చేదాను అని ఇక్కడ చెప్తున్నా నువ్వే నాకు ఆశ్రయం అని మౌనతుడైన దేవుని అట్లా వివరిస్తామా మనం మౌనంతుడు అంటే ఉన్నతనం ఉండే వాళ్ళ దేవుడు కదా మౌనంతుడే ఉన్నతం ఉండే దేవుడు అలా దావిని ఎట్లా పొగుడుతున్నాడు ఎట్లా వర్ణిస్తున్నాడా అలా మన ప్రార్థన వర్ణించడా యహోవా మళ్ళా చదువు బ్రదర్ యహోవా ఆశ్రయం అల్లలియ నువ్వే నాకు ఆశ్రయము మహోన్నతుడు అనే దేవుని ఉన్నావు నివాస స్థలం అలా నివాసం జయించి అప్పుడు ఇప్పుడు మనలో ఉన్నావు కదా మనలో మహన దేవుడు మనలో ఉన్నాడు నివాస స్థలం అంటే ఇది ఇక్కడ కలుసుకున్నాడు దేవుడు అల నీ విధమైన స్థలంలో ఆయన ఉన్నాడు మహోనంతుడు ఉన్నాడు అలలిగా ఎట్లా మహనంతుడు అంటే మన్నాని జయించి ఆ మరణం అంటే ఏంది భయంకర లోకంలో మరణం అంటే భయపడతారు మనుషులు మర్ణాన్ సాధనంటే సైతం చీకటి ఆ కలవరిశిలో ఏం చేసిన మర్నాన్ని జయించి ఓ విజయం ఎక్కడా అని సవాల్ చేసిన దేవుడు అతిథి పరిశుద్ధాత్మ దేవుడు మనను నివసించినాడు మనకు చేసుకున్న దేవుడు నివాసతనంగా మనకు చేసుకున్నాడు అలా ఎంత పవర్ఫుల్ దేవుడు మనకు మనం ఇంకా ఏం చేయాలా అని ఆత్మీయలు ఆయన మరణించాలా ఇతరుకు వి చెప్పాలా మనం దావితరిని యహోర్ని చెప్తున్నాను చెప్తే కదా వాళ్ళ బి ఏం చేస్తుంది ఆయన నీళ్ళలో వస్తారు అంటే రక్షణలో వస్తారు ఆయనలో వస్తారు ఆయన వాక్యంలో వస్తారు ఆయనవి కప్తాడు ఎందుకంటే గద్ద చూస్తూనే ఉంటారు ఎప్పుడు సంపాదన చూస్తాడు గద్ద అంటే మనకు గద్దించే సింహం కదా గద్ద అంటే గద్దించే సింహం పేతులు వాళ్ళు చెప్తున్నాం కదా విభ్రంగా బుద్ధి గల వారిని మెదక్కుండా మీ వీరుదైన సైతాన్ని గద్దించే సింహం తిరుగుతున్నారు వాడు ఎప్పుడు ఏం చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తు సంపాదన చేస్తున్నారు ఆయన పని అది ఆయనకు దానికోసం తయారు పడబడు వాడు నాశనం చేస్తాను తయారు పడబడు ఆయన కాని రక్షణ ఉంటే ఆయన వాడు ఏమేమి చేయలేడు అలా అయితే ఏమంటాడు ఇక్కడ చూడు అపాయం నీకు అపాయం రాదు ఏ తెగులు నీ గుారమీపించ సమీపించుడారం అంటే నువే అలాది అపాయం ఏమి రాదు ఏ తెగును నీ గుారంలో సమీపించావు అంటే దగ్గర బి రావు నీ దగ్గర అని చెప్తున్నాడు ఇక వాగ్దాం చేస్తున్నాడు అలా సమీపించావు అంటే నీ నీ దగ్గర అలా ఏమంటాను కదా నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయనకు ఆజ్ఞాపించు అలాగే ఈ మార్గంలో ఇక్కడ నువ్వు పోతుంటే మార్గంలో పక్కనే దూతలు ఉంటానంట అలా దూతలుగా ఆజ్ఞాయిస్తానంట ఆయన తన దూతలకు ఆజ్ఞిస్తానంట అలా దూతలకు మీకు ప్రొడగిస్తానంట ఎంత ప్రొడగి ఏ సుఖం నమ్ముకుంటా ఎంతో మనకు అక్కడ రక్షణ దొరుకుతుందని వాక్యం ద్వారా దావించే తెలుసుకుంటున్నా దావిత్కు ఎంత వివరిస్తున్నాడు ఎంత ప్రొడక్కిస్తున్నా ఎంత కాపాడుతున్నాడు దేవాని ఎంత వర్ణిస్తున్నాడు ఆయన అలా మనకు వచ్చే మనం కదిపోతున్నాం నేను కదిపోతుండే కానీ ఎంతగా ఆత్మీయ స్థితిలో మనం అంతగా బలవంతుడు కావాలా ఆయన బలవంతులు కలగా ఆయన వాక్యంలో బలవంతుల ఆత్మలు తీర వరకు మన బలవంతు కావాలా అలా తన దూతలు ఆ దివ్వరా శృతించిన దూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు అసిది దూతలు ఏమంటారంట ఈయన పోతున్నా కదా ఆ మారంలో నీ దూతలు ఉంటారంట అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు పని ఏం చేస్తున్నావు లేస్తున్నావు కూర్చున్నావు చేస్తున్నప్పుడు దూతలు అంతా చూస్తుంటారంట అలా దేవుడు చూస్తాడు దూతలే చూస్తున్న ఇక్కడేమో నీ మార్గంలో తన దూతల్ని ఆగ్యం ఇచ్చాను అంటే దూతల్ని ఏం చేస్తుంటమామెంట్ చేస్తున్నా చేస్తున్నీ వాచ్యం తెలుస్తుంది ఇంకేమంటారా నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందు మార్గంలో ఏమైనా పాదాలు తన రాయి తగ్లా ఏమి అలా నీ ఏం చేస్తుండ్రు వెంటనే వెతుకుంటారు అంట నేను ఏం చేస్తుండో ఎత్తుకును కానీ నేను కడిగి మనం బా మన పిల్లగాడు మనం చేపట్టి పోతుకుంటే మన జాన్ అయిన దానికి ఏం చేస్తాం మనం చిన్న పిల్లగాడు ఈ లోకమైన తండ్రి ఏం చేస్తాం వెంటనే ఎత్తుకుంటారు అంటే ఆత్మీయ సిద్ధిలో చూస్తే ఈ లోకంలో ఉన్నావు కదా దూసులో కనుక ఏమైనా కానీ ఆయన వెతుకుదురు దేవుడు అక్కడ దావి తరం మనకు నీకు ప్రోడక్ట్ ఇంకేమంటాడు ఇక్కడ చదువు నాగుపాముమంటే మనం చూస్తాం ఈ మనకు తెలుసు ఆత్మసిద్ధి దాని గుంటూ తొక్కదు ఆ బోధ తొక్కదోను అలా లీయ ఆ బోధ ఏం చేస్తాను తొక్కుదావు సింహం అంటే అలా సింహములను నాగుపాములను తొక్కదవు అంతా కదా సింహముల అనగదొకదు ఎందుకంటే నీకు అధికారం ఇచ్చిను ఎప్పుడు నువ్వు నమ్మిను అలా నమ్మి బాప్ తీసుకుంటు రక్షించమంలో దయ్యని నిలబడుతు శత్రు బలం మీద అధికారం ఇచ్చిండ్రు ఎందుకంటే నీళ్ళు ఎవరున్నాడు మౌనంతుడు ఉన్నాడు నీళ్ళు నీళ్ళు ఎవరు మౌనంతుడు దావిదంటు అలలి దావిదంటూ మౌనంతుడు నా ఉదయం లో ఉన్నాడు అలా నివాసస్థలం ఇదే ఇక్కడ ఇక్కడ కోరుకున్నాడు ఆయన ఇంకేమంటాడు ఇక్కడ అతడు నన్ను ప్రేమించున్నాడు ఎప్పుడు నువ్వు ప్రేమిస్తున్నా అంటే మనం ఆయన ప్రేమిస్తా ఆయన ఆజ్ఞలు ఎప్పుడు గాయకొని పోతే అతను మనకు తప్పిస్తానంట అతన్ని ప్రేమించే ఆయన ఆజ్ఞలు గాయకుండా ఆయన ఆజ్ఞలు కాకుండానే ప్రేమించడం ఆయనకు అలా ఆయన ఆజ్ఞలు గైకో ప్రేమించడం అలా ఎప్పుడు మనం ప్రేమిస్తే తప్పిస్తాడంట రకరకాల శోధ తప్పించు ఆయన తప్పిస్తా అని వాగ్దం చేస్తున్నాడు అలా ఇంకేముంటాడు ఇక్కడ అతడు నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని అదిగా అలాగే ఆయన నామం ఎరిగిన ఆయన నామం నేనే సత్యం కదా ఆయన ఎరిగిన కనుక ఆయన ఘనపరచుడు దేవుని ఒక భక్తుడు నీకు ఏం చేస్తానంట వాళ్ళ తెలుసుకున్నాడు అంట దేవుని ఒక భక్తులు అని వాళ్ళు ఏం చేస్తున్న దేవుని సేవకులని వాళ్ళ నీకు ఘనపరచ దేవుడు చెప్తున్నాడు అల దేవుడు అంటు నా అతను నానమ్మ ఎదిగిన గనకను వేస్తున్నాను గనపరచను అతను అతడు నాకు మొరుపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను వెంటనే అల వెంటనే నీకు జవాబు అతను మొరబెట్టక వెంటనే ముత్తరం వస్తుందంట ఆలస్యం ఉండదంట ఆలస్యం ఉండదా మనం చూస్తాం అనేకులు చూస్తాం కదా సేకులు ప్రేరు పెడతా వెంటనే జాబ్ వచ్చింది వెంటనే అలా లేంటాయి మనం చూస్తున్న అపసర కారంలో నాలుగో దానికి ముప్పై ముప్పై ముప్పై కదా వాళ్ళు కలిగిన భయం నుంచి వన్ వీస్ ఏకంగాడి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మంది వాళ్ళకి కంపింది ధైర్య పడించి ధైర్యం దేవుని వాక్యం పడారు అలా అయితే ఇక్కడ ఏమంటాడు ఆ శ్రమలో అతనికి తోడ ఉండేదను అతను విడిపించి గొప్ప చేశాడు శ్రమల్లో తోడు అంటే శ్రమలు శ్రమల్లో కష్టాలు బాధల్లో నేను తోడు నీకు తోడును శ్రమల్లో తోడు ఇంకేమంటాడు ఇక్కడ దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను చూపేదాన్ని అలా అంత వరకు దేవుడు రక్షణ చూపిస్తాడు దీర్ఘాయుడు అంటే లాంగ్ లైఫ్ అలా నిత్య జీవం ఇంకైంది ఆయన తృప్తి ఉంటాడట అతను రెండు లక్షలు పూర్తిగా రక్షణ కలిగించను అంటే అంత వరకు మనం ఏం చేస్తున్నాం దేవుని సేవలు ఉంటే దేవుడు కాపాడుతా ఇది వాగ్దానం చేస్తున్నాను అలా ఈ వాగ్దానం చేస్తున్నాను అలా మన శ్రమలు ఉంటాయి తప్పకుండా శ్రమలు ఉంటాయి కానీ మొరు దేవుడు ఏం చేస్తున్నాడు ఉత్తమం ఇస్తాడు మనకేం చేస్తు జాబిచ్చి దాని నుంచి విడిపిస్తున్నాడు కనుక దావి ఇక్కడ ఎట్లా చెప్తున్నాడు నేను హోని చెప్తున్నాను అలా ఏమన్నాడు మీ స్వలోకం పయసు వార్త చెప్పాడు శిశులుగా జయమన్నాడు అలలీయ యహోనే ఏసు ప్రభు కదా ఏసుకొదని చెప్పాలా దావీదారు వచ్చేస్తున్నాడు మనం ఈరోజు చెప్పాలా చెప్తే ఏమైతుంది ఇవన్నీ ఏమవుతుంది విజయం పొందం మనకే విజయం అలలియ ఏసు నన్ను వారికి ఎప్పుడు విజయం జయం జయమని పాట పాడదు కదా జయం జతాన్ని అధికరము నాయసు పడగొట్టను సులువలు బంధించి నన్ను పైకి లేవేస్తాను అలలియ ఎప్పుడు మనం వేటగాడి ఉండే కనుక ఎప్పుడు యేస ప్రభుత్వ దగ్గర వచ్చినాం ఆయన సిల్వ రక్తం ధర అలా మూడోది తిరిగి లేచి మనం ఆఫ్ తీసుకుని ఎట్లా లేచినాం ఆ వేటగాడి వండి నుంచి విడిపించి ఏం చేస్తున్నాడు తన చెక్కని మార్గంలో నడిపిస్తున్నావు గనక ఆయనకు దావిట పొగిడిస్తున్నాడు మనమ్మట పొగాడ ప్రార్థన పొగాడ దివా ఎంతో మౌనవంతుడు ఎంతో శక్తివంతుడు దివా అని ఏం చేయాలా ఆయన పుగా గణపరచాలా సృతించాలా అందు దేవుడు ఏం చేస్తున్నాడు మనకు ఈ లోకంలో పెట్టినడు దేవుడు చిన్న వాక్యం తీసుకొని సుప్రభ నాదేవా నీ స్థుతం దేవా హలలి అనాదేవాని సుతం హలలి అనాదేవా దావీ సాక్షుల ప్రేమతో ప్రేమించు హల సాక్షుల ప్రేమతో మమ్మీ ప్రేమించింది సుప్రభ నీ ప్రేమ గొప్ప సుప్రభ హలలి అనాదేవా ఈ వాక్యంలో ఉన్నాం ఈ వాక్యం నుంచి మెప్పుడు చేయబోకుండా నీ వాక్యం ధనించాలా దాన్ని ఎమ్లించాలా పోతూనే పోవాలా ఈ లోకంలో అనేక ఉన్నాయి చీకడు ఉన్నాయి ఉన్నాయి కనుక ప్రభా కానీ అది చీకటి మీరు తాకదు ఎందుమంటే మాలో మీరున్నారు వెలుగుగా మీరున్నారు యశప్రభా ఈ వాక్యమే వెలుగు ఈ వాక్యం ద్వారా ఇంకా సరస్వతం నడిపించి అనేక రాసాలు మాకు నేర్పించండి అలడియా నాది మాని శుతం ఎన్నో రాసాలు మీరు నేర్పిస్తున్నాను యశోప్రభా ఇంకా నేర్చుకొని అలడియా మేము నీ నామం కోసం చెప్పాలా అలాది మన చెప్పాలని రోషం పోషంగా ఉండి చెప్తాను సాధించని ఈ వాక్యం ఇంకా ముందు ఎట్లా ధ్యానం చేయాలా మీరే మా జ్ఞానం తెలియచి నడిపించి రాణిబిడ్డలు దీవించి ఆశ్చర్య వాల్వి ప్రభా కుటుంబంతో సేవ చేసి నీ రెక్కల కింద రావాలంటే నీ రెక్క కింద రావాలి సుప్రభా నా దివా నీకు శోద్దాం మీరే కార్యం చేసి విజయం దయచిస్తున్న ప్రసామీన్ ఆమె స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోనతుడా సర్వశక్తి సంపన్నుడ నీకు వర్ణాలి గొప్ప దేవ ఈ గర్చిన కాలం అంతా ప్రభావ మమ్మల్ అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు యొక్క మీ సన్నిధిలో సమయం కట్టి భాగ్యని కృపర్ మాకు అనుగరించినారు ఎవరికి మీరు మాకు అనుగరించిన అయినా ఎంతో వర్ణాలు అర్పించుకోవడం అయినా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్న సమస్త ఘనత మహిమ నీకే ప్రభావ నా దేవన ప్రభావ కింద ప్రతి దశలోనైనా మీ చోటు మేము మా కొండ మా కోట మా దాగుకొని చోటు మీరే ప్రభావ నైనా ఏసా మీ రెక్కల కింద మాకుంటే ప్రభావం ఆశ్రయం నైనా కాబట్టి ప్రభావ మీ రెక్కల కింద మేము అప్పుడే మాకు ఆశ్రయం మా ఆశ్రయ దుర్గం మీరే ప్రభావ నా దేవ నా నా దేవ ఈ లోకమంతా ప్రభా ఏటగాని ఉరిలో పడి ప్రభా అవి కొట్టుబిట్లాడుతున్నాయి ప్రభావ నైనా ఏసా నాశనకరమైన గుంటలో పడి ఉన్నారు ప్రభావ వాళ్ళందరినీ ప్రభావ మేము తీసుకొని రావాలా ప్రభావ ఎందుకంటే ఒక దశలో ప్రభావ మేము అరీతి ఉన్నాం కాబట్టి మమ్మల్ని మీరు ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చినారు ప్రభావ ఇప్పుడునైనా మీ చాటు నుండి రెక్కల కిందకి మేము కాబట్టి మీ రెక్కల కింద చెల్లిపోయిన వాళ్ళు ఇంకా మీ రెక్కల రాని వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ మీ చెంత మీద తీసుకొని రావాలా ప్రావా కాబట్టినైనా ఆ రీతిగా మేము ముందుకు పోలనే సహాయపడమే ప్రారంమైన ఈ లోకమైన తెగులతోనే ప్రభావ ఓ ప్రభా నాశనకరమైన తెగులతో ఉన్నారు మనుషులైనా ఎంత భయంకరంగా ప్రభావం ఉరు ఉరులేసిన మనుషుల్ని దుష్టుడు ప్రభావ వాడు వల వేస్తున్నారు ప్రభావ మనుషులు పట్టణీకినైనా వాడు వలలో ఎంతో మంది చిక్కుపోయినారు ప్రభావ వాళ్ళందరూ మేము విడిపించాలా ప్రభావ అందుకు ప్రభావ మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నది లోకంలో ఒకప్పుడు ఆ వలలో నుంచి మేము మమ్మల్ని బయటకు తీసుకొచ్చినైనా ఇప్పుడు మేము ఉన్నత స్థితిలో ఆత్మీయ దశలో మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావ ఇప్పుడు మేము ఏం చేయాలనేది వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ కాబట్టినైనా అది మాకు వర్తిస్తుంది ప్రభా కాబట్టి మేము ప్రభావ ఆ స్థితిలో ఉన్న వాళ్ళని బయటకు వచ్చినాం అయినా అనేక స్థితిలో ఉన్న వాళ్ళని మేము తీసుకొని రావాలా ఈ లోకం అంతా చీకటిలో ఉంది ప్రావా కటిక చీకటి జను కమ్ముచ్చింది ప్రభావ దాన్ని మీ వెలుగు మా పైన ప్రకాశిస్తుంది కాబట్టి నేను మీ వెలుగులో ఆ చీకటి చోట్ల మేము వెలిగించాలా ప్రావా ఆ వెలుగులోకి అనేకులు మేము నడిపించాలా మీరే ఆ వెలుగు కాబట్టి మీ గురించి నేను సాక్ష్యం ఇచ్చిన అనేక గురించి ఎంత అలాంటి సేవా జీవితంలో నడిపించమని ప్రారం సంపూర్ణంగా మమ్మీ సమర్పించుకొని ప్రభావా ఈ లోకంలో అంటు పెట్టుకుని ప్రభావా ఈ లోకరతీతమైన వండుకున్న ప్రభావ మతపరమైన జీవితంలో మేము జీవించకుండా మీరు సమర్పించుకొని మీ చిత్తాన్ని సంపూర్ణంగా నిర్వర్తించే సేవకులుగా బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి ఓ ప్రభావ మమ్మల్ని బలపరిచి నామాన్ని ఈ ఆరాధన పాల్గొనే బ్రదర్స్ ఆశ్రవదించండి నూతన గా అభిషేకించండి ఎంతమైనంత రాలేదో ఆ కుటుంబిలు కూడా మీరు ఆశ్రదించి దీవించి మీ వరకు శాసన పెట్టుకుని రాక అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి దేవాది దేవ వేసే ప్రభావికి వందనాల వేసే ప్రస్తే నామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా అవును ప్రభా ఊర్లో నుండి ప్రభావిని మా ప్రాణాన్ని మీరు రక్షించిన గొప్ప దేవుడు ప్రభా ఏసే ఏసినందున్న వారికి ప్రభా ఎల్లప్పుడూ విజయం వేసే ప్రభావ మీకు వందనాలు ప్రభా మీ నామం మహిమార్దమే వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఓ ప్రభా మా ఆత్మలని ప్రభావం మీరు ఆగ్రహి దేవ తొలగిపోకుండా పరిశుద్ధతలో నిలకడగా నిలుపి మీ నామం మహిమార్థం కొరకే ప్రభ మేము ముందుకు నడిపింపబడాల శోధన శ్రమలకి వీలు ప్రభావ ప్రతి ఒక్క దాని మీద విజయాన్ని పొందుతూ యేసుక్రీస్తు నామాన్ని మహిమపరుస్తూ ఓ ప్రభ ఎన్ని కష్టాలు నష్టాలు వీరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ రజా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికే తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఇంకా ప్రభావిత మన ప్రభుత్వ కృప సమాధానం నడుపుతూ మనకందరికి ఏబిఎం గ్రూప్ లో ప్రదర్శిస్తూ కుటుంబాలకు అందరికి ఇంకా ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడే కాక ఆమె